మైండ్ అన్ని అవస్థలలో వినోదం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది హ్యూమన్ మైండ్ యొక్క స్వభావం హ్యూమన్ మైండ్ దీంట్లో ఒకళ్ళని మనం విమర్శించామని అలా కాదు ఇప్పుడు వినోదం కావాలి ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి ప్రయాణంలో కొంత వినోదం కావాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేమనే కాకుండా అది వెళ్ళే సాధనంలో ప్రయాణంలో ఎంతో కొంత వినోదాన్ని మనిషి కోరుకుంటూ ఉంటుంది అదైనా దేవుడికి పూజ చేయాలనుకోండి దేవుడికి పూజ చేయటం చాలా సరళమైన ప్రక్రియ దాంట్లో భావనకే ప్రాముఖ్యం ఎక్కువ కానీ మనిషి ఏం దేవుడికి చేసి పూజలో వినోదాన్ని వెతుక్కుంటుంది దాంట్లో వినోదం కావాలి ఎంటర్టైన్మెంట్ ప్రతి దాంట్లోనూ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి టెలిఫోన్ ఉందనుకోండి టెలిఫోన్ ప్రయోజనం ఏమిటి ఇక్కడ నుంచి అక్కడికి మనం విశేషం పొందించాంట్లో వినోదం భోజనం ఉందనుకోండి భోజనం ప్రయోజనం ఏమిటి కడుపుక ఆకలి ఆకలికి ఆహారం అంతే కదా కానీ దాంట్లో కూడా భోజనంలో కూడా మనిషి వినోదాన్ని వెతుక్కుంటూ ఆ విధంగా సర్వకాలంలో మస్తిష్కం వినోదం కోసం అహులు చాటుతూ ఉంటుంది మా మస్తిష్కం యొక్క స్వభావం అక్కడ అంతేకనే మనిషి ఆధ్యాత్మిక శ్రవణము మొదలైన అధ్యయనంలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో కూడా వినోదాన్ని అన్వేషించే స్వభావాన్ని కలిగి ఉంటాడు మానవుడు అక్కడ కూడా వినోదమే అంచేతనే మీరు గమనించడం లేదో ఇప్పుడు మీరు నామం చేయాలనుకున్నారు ఈశ్వరుని యొక్క నామాన్ని చెప్పాలి నామాన్ని చెప్పడం ఎందుకు ఎప్పుడైతే మీరు మనస్సుని ఏకాగ్రం చేసి ప్రేమతో నామాన్ని చెప్తారో తద్వారా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది ఈశ్వరుణ్ణి చేసే వాచికము మానసికము అత్యంత సూక్ష్మమైనది చాలా విలువైనది ని దాంట్లో మళ్ళీ ఆర్కెస్ట్రా హార్మోని ఎందుకు హార్మోనియము కిడేలు ఆర్కెస్ట్రా కబల ఇవన్నీ ఎందుకు అంటే నామజపంలో కూడా మనిషి వినోదాన్ని వెతుక్కుంటూ ఉంటారు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మానవుని మస్తిష్కము సర్వకాలముల ఉన్నోదము కొరకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ స్వభావం మనిషిలో ఉంటుంది దాని నుంచి బయటపడితే తప్ప మీరు ఆధ్యాత్మ విద్యలో ముందుకు అడుగు వెయ్యలేరు అంచేతంగా మీరు చూడండి దేవుడి పేరు మీద సమాజంలో చలామణిలో ఉండేటువంటి కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తు నుంచిందండి ఎంత ఎఫర్ట్ దేవస్థానం వంటి సంస్థలను చూసినట్లయితే ఒక గవర్నమెంట్ ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుందో అంత వ్యవస్థ ఉంటుంది అంటే ఎకానమీ కూడా కేరళముగా గవర్నమెంట్ సమానంగా ఎకానమీ కూడా వెరీ హై లెవెల్లో నడుస్తూ ఉంటుంది అదంతా కూడా వినోదము కొరకు మనిషి అన్వేషించే ప్రక్రియలో భాగంగానే ఉంటుంది సర్వత్రా వినోదమునే మనిషి కోరుకుంటూ ఉంటారు అంచేతనే మానవులు గంభీరమైన అధ్యయనానికి యువతైన అధ్యయనానికి నిరుస్తారు భయపడతారు ఎందుకంటే వినోదమును మాత్రమే కోరుకునే స్వభావం కలిగి ఉంటారు కనుక ఆఖరికి వేదడు చదువుకునే వాళ్ళు కూడా ఆ వేదంలో క్రమము జత ఘన మొదలైనవి మళ్ళీ వాటిని చెప్తూ దానికి మనందరం విని వినోదాన్ని అనుభవిస్తూ ఉంటాం అక్కడ కూడా వినోదమే ఎందుకంటే ఆ చెప్పి ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి తెలీదు వినివడికి ఏమి వింటున్నాడో మనకి తెలీదు అయినా కూడా దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే వినోదాన్ని కోరుకోవడం మన స్వభావం అటువంటి స్థితిలో మీరందరూ వినోద దృష్టిని ప్రక్కన పెట్టి కేవలము శాస్త్రమును అధ్యయనం చేయాలనే ఒక ప్రేమతో మళ్ళీ నేను చెప్పిన డేట్కి ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిదికి మీరు ఇక్కడ ప్రత్యక్షమైన మిమ్మల్ని అందరినీ దర్శించే భాగ్యాన్ని నాకు కలిగించి నాకెంతో ఆనందాన్ని కలిగించాను చాలా సంతోషం మనం పదకొండు శ్లోకాలు ఫినిష్ చేసినాము పన్నెండో శ్లోకం మొదలుపెట్టి సార్ చేద్దాము ఓం శ్రీ గురు ఓ నమో నిర్భత ఉత్పాదశంకరుకశంకరు ఆశాశతర్బద్ధా కామక్రోధపరాయణ విహన్ కామోనాథసంచైర్బద్ధా ఇక్కడ అసురస్వభావాన్ని వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణుడు సాధారణంగా జనులు అసూరులు అనేవాళ్ళని ఒక సెపరేట్ తెగ కింద భావన చేస్తారు ఇండియన్ సొసైటీలో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఐడియా చాలా గట్టిగా ఉంటుంది అయితే సోషల్ లైఫ్ లో క్యాస్ట్ ఒరిజినల్ గా క్యాస్ట్ అంటే అది కేవలము వర్ణము అంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఇట్స్ నాట్ ది డివిజన్ ఆఫ్ సొసైటీ సొసైటీ యునైటెడ్ గానే ఉండేది లేబర్ ని డివైడ్ చేసే విధంగా లేబర్ ని డివైడ్ చేయాలి కదా అందరూ అన్ని పనులు చేయలేరు కదా ఒక్కడే అన్ని పనులు చేయాలంటే కష్టం నలుగురు నాలుగు పనులు చేసే స్టేట్స్ ఏంటి దాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అంట కానీ మనం ఏం చేసామంటే ఈ డివిజన్ ఆఫ్ లేబర్ ని దాన్ని ఒక స్టేటస్ సిస్టిం పను నిర్మాణం చేసి దాంట్లో ఈ పని చేస్తే హయ్యర్ స్టేటస్ కానీ ఆ పని స్టేటస్ కానీ దాంతో ఏమైంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మనం కాంప్రమైజ్ చేసేసాం టీచర్కి టీచర్ చేసే పని హైయర్ స్టేటస్ ఆటో వాళ్ళు చేసే పని లోవర్ స్టేటస్ అని ఆ విధంగా టీచర్ టీచింగ్ కావాలి ప్రయాణ సాధనాలు కావాలి మనకి కానీ దేని దేని స్థానంలో అది విలువైనది కానీ మనం ఏం చేస్తున్నాము కొన్ని ప్రక్రియలకి స్టేటస్ పెద్దది చేసి కొన్నిటికి తక్కువ స్టేటస్ ఆ విధంగా లేబర్ అంటే కృషి పని మనిషి చేసే పనిలో మనము హెచ్చు తప్పులని నిర్మాణం చేసి వచ్చినాం అదొక సమాజ జీవనంలో రెండవది బర్త్ బేస్డ్ డివిషన్ కుట్టుబడికి చేసే పనికి అసలు సంబంధం అండి గుణానికి చేసే పనికి సంబంధం గుణ కర్మ గుణము ప్రధానంగా ఉంటే వాళ్ళు టీచింగ్ మనకు వస్తారు తమోగుణ ప్రధానంగా ఉన్నవాడు వాడు యుద్ధార్థి గారికి ప్రకృష్ణ కొంత తమో గుణ ప్రధానంగా అంటే మేము ఆలోచించము తమోగుణ ప్రధానం అంటే ఆలోచించడము వద్దు మాకు మీరు ఆలోచన పని మాకు పెట్టద్దు బొయ్య ఎంతలోపు తీయాలి ఎంత వెడల్పు తీయాలి ఆ ఆలోచన అంతా ఎక్కడ బుయ్య తీయాలో మాకు చెప్పేస్తే మేము తీసేస్తాము అని ఆ విధంగా ఉన్నట్లయితే అది వర్కింగ్ క్లాస్ అని ఆ విధంగా గుణాన్ని బట్టి కర్మని నిర్ధారణ చేశారు మన వాళ్ళు ఏం చేశారు అంటే పొరపాటు జాతిని బట్టి కర్మని నిర్ధారణ చేయడం మొదలు పెట్టారు గుణ పోయి జాతి కర్మలో పడింది తద్వారా సమాజంలో మీకు స్ట్రాసిఫికేషన్ వచ్చేసింది ఐదారిటీ అంటే సమాజము హెచ్చు తగ్గులు సో సో దీని వల్ల ఏమైందంటే ఒక కర్మ చేస్తే మంచిదని ఒక పని మంచిది ఇంకొక పని చెడ్డది అనేటువంటి ఒక వాతావరణం నిర్మాణమైనది సో ఈ విధంగా సమాజము మొక్కలు ముక్కలు అవటానికి అది ఒక దారి తీసినది ఎనివే ది పాయింట్ ఈజ్ అందరూ ఏ పని చేసినా గొప్ప గొప్పదనుకున్న పని చేసినా తక్కువనుకున్న పని చేసినా ప్రతి ఒడు కూడా రాజద్వేషముల చేత ప్రేరితుడయ్యే చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆటో నడిపి ఎందుకు నడుపుతున్నాడు ఆటో రాగద్వేషములైతే ప్రేరకుడై యజ్ఞంలో రుత్విక్కుగా ఉన్నవాడు అంత రుత్విక ఎందుకోసం చేస్తున్నాడు అంటారు అదే రాగద్వేషములైతే ప్రేరేకుడై చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా మానవులలోనే అన్ని లక్షణాలు ఉంటాయి రజోగుణము తమోగుణము తత్వగుణము అన్ని మానవుల్లోనే ఉంటాయి అయితే మనం ఏం చేశాము ఆ రాక్షసులు అసురులు దేవతలు మనుష్యులు అనే డిస్క్రిప్షన్స్ వచ్చాయి ఈ డిస్క్రిప్షన్స్ ని మనం ఎలా అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది క్యాస్ట్ సిస్టమ్ కింద సొసైటీని డివైడ్ చేసినామో చక్కగా సరిగ్గా అదే మోడల్లో దేవతలు పైలు ఉంటారు రాక్షసులు అసుర్లు కింద ఉంటారు వెక్టికల్ మోడల్ వెక్టికల్ మోడల్ అసలు ఫండమెంటల్లీ రాంగ్ ఎందుకంటే గ్లోబులో వెక్టికల్ మోడల్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు సో వెక్టికల్ మోడల్ ఇది రాక్టికల్ మోడల్ని అడాప్ట్ చేసుకునే పైన మధ్యన చెంద అధోలోకము పాతాళము మధ్యమలోకము అని పేరు భూమికి మధ్యమలోకము సెంటర్ లో ఉంటుంది ఉత్తమ లోకం ఏమిటి స్వర్గము అని వెక్టికల్ మోడల్ స్వర్గంలో అసుభులు ఉంటారు ఆ స్వర్గంలో దేవతలు ఉంటారు పాతాళంలో అసురులు రాక్షసులు ఉంటారు మనం మధ్యలో ఉంటాం అని క్యాస్ట్ సిస్టమ్ ని డివైడ్ చేసినట్టుగా దీన్ని కూడా డివైడ్ చేసినట్టరాణములలో వచ్చినటువంటి వర్ణనలను ఒరిజినల్ గా వచ్చిన వర్ణనలను సింబాలిక్ గా వచ్చాయి కానీ క్రమంగా పురాణ సాహిత్యం విత్సలవిడిగా పెరిగి నిర్వితలలు వేయడం ప్రారంభించిన తర్వాత ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ వచ్చింది అక్కడ పైనేమో దేవతలు అర్థడుగున రాక్షసులు అసురులు ఉంటారు మధ్యలో మానవులు విష్ణు ఎక్కడో దూరంగా అక్కడ ఎక్కడో ఉంటాడో వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి తగురుచుతూ ఉంటారు ఒక పక్షాన్ని కోరిక ఇంకొకరికి అనుకూలంగాను ఇంకొకరికి ప్రతికూలంగాను ఈ విధంగా కథలు చెప్పినప్పుడు మనం ఉండడానికి అలవాటు పడ్డాం బట్ ది పాయింట్ ఈజ్ దేవతలు అన్నా మనుషుల్లోనే ఉంటారు అసూరులన్నా మనుష్యుల్లోనే ఉంటారు రాక్షసులు కూడా మనుష్యుల్లోనే ఉంటారు మనుష్యులు కూడా మనుష్యుల్లోనే వీళ్ళందరూ మనుషులలో ఉండేవాళ్ళే దీంట్లో కాబట్టి మీకు నాకు మనమే దేవతలుగా అవ్వచ్చు మనమే అసురులుగా ఉండవచ్చు మనకుండే గుణాన్ని బట్టి మనం చేసే కర్మల్ని బట్టి మన మానసిక స్థితిని బట్టి మన స్వరూప స్వభావాలు నిర్ధారితమవుతూ ఉంటాయి అది చర్చ మీ మనస్సులో మీరు చూసుకోండి ఇప్పుడు మీరు గమనించండి మనిషి ఆదిమానవుడని నిర్మించు ఉంటారు ఆదిమానవుడు కొండలలో కోణలలో గుహలలో బతికేవాడు చర్మాన్ని వస్త్రాలుగా ధరించేవాడు పచ్చి మాంసం తినేవాడు అని ఈ విధంగా ఆదిమానవుడు వర్ణన ఉంటుంది ఏమంటే ఆ వాడి చుట్టూ ప్రపంచం వేసి వాడికి ఇల్లు అంటే కొండ గుహలే వాడికి ప్రయాణ సాధనము రెండు కాళ్ళు అంతకుము ఇంక వేరే ప్రయాణ సాధనమే లేదు నిప్పు ఎరగడు నిప్పు తర్వాత తెలిసింది నిప్పు మీద మాంసం కాల్చుకుంటుంటే రుచిగా ఉంటుందని కూడా ఎరగడు అది ఆ పరిస్థితితో మొదలుపెట్టి ఈనాడు మానవుని చూసినట్లయితే చాలా పెద్ద వికాసము కలిగినది పెద్ద పరిణామం క్రమ వికాసము చాలా అత్యద్భుతంగా వచ్చినది చుట్టూ ఉండే ప్రపంచాన్ని మానవుడు జయించినాడు ప్రకృతిలో ఎన్నెన్నో వికాసములను మార్పులను మనిషి చెప్పుకోగలిగినాడు కాలతోటి నడిచిపోయి బదులుగా కార్లు మోటార్ సైకిల్స్ మొదలైన మంది వాడుతున్నారు మానవుడు చంద్రమండలం కూడా వచ్చిన సో చాలా గొప్ప వికాసాన్ని బాహ్యంలో మానవుడు సాధించినాడు కానీ ఆంతరంలో ఆ ఆదిమానవుడు పశ్చిమాంసం తిని కొండ కొండ గుహంలో బతికినటువంటి ఆదిమానవుడు పసుపు చర్మాన్ని వస్త్రంగా ధర్మించిన దర్శించిన ఆదిమానవుడు ఏ రకమైన రాజద్వేషాలతో భయాలతో అంధవిశ్వాసాలతో సూపర్ స్పిషన్స్తో బతికారు ఇప్పటి మానవుడు కూడా ఇంచుమించు అలాగే బతుకుతున్నాడు ంతరంలో పెద్ద వికాసమేమి రాలేదు వాక్యంలో చాలా వికాసం వచ్చింది శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఆశాషత బద్దా అంటున్నారు ఈ మనుషులు ఉన్నారే వీళ్ళకి ఉన్న కోరికలు పొక్క నిండా కోరికలే పుక్ పొక్క నిండా కోరికలు అని అంటారు అలా వీడు మస్తిష్కం ఇక్కడ ఇక్కడే ఉంది ఎంతసేపు తిండి దృష్టి కొత్త నిండా కుర్చడు కోరికలు కలిగి ఉన్నాడు ఒక్కో కోరిక ఒక్కో పాశము పాష వందలాది కోరికలు వందలాది త్రాళ్లను తానే వేనుకుని తనని తానే కట్టుకుంటూ కట్టేసుకుంటూ వీళ్ళు బతుకుతున్నారు ఆషా పాశ సతైర్ బద్దాహ మానవులు ఎలా ఉన్నారంటే ముడికి నీళ్లలో బుడగలుంటాయి చూడండి ముడికి నీళ్లలో బుడగలుంటాయి ఆ బుడగలలో ఏముంటుంది సువాసన ఉంటుందా దుర్వాసన ఉంటుందా దుర్వాసమే ఉంటుందా మురికి నీటి అందరి బుడగల వలె వీళ్ళ కడుపు నిండా సృష్టి కోరికలు పెట్టుకునే కోరికలు మాలిన్యమే కదా పెట్టుకుని వీళ్ళు బతుకుతున్నారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడి కాలంలో మనుషులు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు నిజానికి శ్రీకృష్ణుడి కాలం నాటికే మానవుడి బాహ్య ప్రపంచంలో చాలా గొప్ప వికాసం వచ్చింది రథాల మీద ప్రయాణం చేసేవారు గుర్రాలని స్వారీ చేసేవారు కత్తులు కటార్లతోటి యుద్ధాలు చేసేవారు తర్వాత పెద్ద యజ్ఞాలు యాగాలు చేసేవారు రాజరికాలు నడిచేయి అంతటి వికాసం వచ్చింది మానవ జీవితంలో కానీ మాన్యు మస్తిష్కం ఆ ఆది ఎలా అయితే పశుప్రాయుడైన మనుషుడు ఎలా అయితే ఉన్నాడో అదే విధంగా ఉండిపోయినారు వా అంతరంలో మార్కైని రాలేదు అంతరంలో అవే భయాలు సో అవే విశ్వాసాలు అలాగే ఉండిపోయినారు ఆది మానవుడు ఎంత కరకుగా కర్కశంగా బ్రూకల్ అంటారే ఉండేవాడు ఈనాటికి కూడా మనిషి అంతే బ్రూకల్ అండ్ సెల్ఫిష్ ఆది మానవుడు చాలా సెల్ఫిష్గా ఉండేవాడు ఈనాటికి కూడా మనిషి అంతే సెల్ఫిష్గా ఉండడు కాబట్టి ఆ కర్కసత్వం అది అసుర రాక్షస లక్షణం తమోగుణ లక్షణం ఆ సెల్ఫిష్నెస్ అది రజోగుణ లక్షణం ఆ అసూర సంపద అసుర లక్షణములు అది మానవుడికి ఎలా ఉన్నాయో శ్రీకృష్ణుడి కాలం నాటి మానవుడికి అలాగే ఉండే ఈనాడు కూడా మనుషులు అలాగే ఉన్నారు కాబట్టి ఇది అసుర సంపద అంటే కేవలం రావణాసురుడు బకాసురుడు నరకాసురుడు అనివో అరడవని పేర్లు పెట్టుకుని వీళ్ళందరి లక్షణాలు అని అనుకునే మనం సంతోషపడటానికి వీలు లేదు ఆ నరకాసురులు మనలోనే ఉన్నాడు మనం ఆ హెల్ హృదయాన్ని నరకంటిన మార్చుకుంటే ద్వేషంతో ద్వేషంతో మనమే నరకాసురులం అవుతాం తర్వాత దురాశ పెట్టుకుంటే మనమే బకాసురులం కాబట్టి మానవులు ఈ విధంగా లెక్కలేనన్నీ కోరికల పుట్టలుగా తయారై ఇంటీరియర్ చాలా మురికిగా ఉన్నారు ఆ విధంగా ఎలా అయితే చేపేట్ ఉంటుంది ఆ మాంసపు మొక్కని కోరుకుంటుంది ఆ మాంసపు మొక్క మీద వ్యామోహంతో అది ఆ మాంసపు మొక్కని వెళ్ళి వేగంగా పట్టుకుంటుంది కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి అసలు ఎలా ఉండదు ఇది ఎక్కడి నుంచి వేళ్ళనుకోండి నేలలోకి ఎలా వచ్చింది మాంసపు మొక్క ఇది నీళ్ళలో ఉండే సందర్భం ఏమైనా ఉందా అని ఆలోచించుకోవటం కేవలము ఆ మాంసపు మొక్కని చూసి దాని వాసన చేతనం ఆకర్షితమై దాని మీద వ్యామోహంతో వెళ్ళి పట్టుకుంటుంది ఆ పట్టుకోవడంలో మాంసపు మొక్కతో బాటుగా అది అహుక్క ఆ కూడా పట్టుకుని చాలా దుఃఖాన్ని అనుసరిస్తుంది బదిహింపబడుతుంది అదేవిధంగా మానవుడు కూడా కోరికలు పెట్టుకుని ఈ కోరిక మనం కోరుకునేటువంటి ఈ వస్తువు లేకపోతే ఈ భోగము ఇది కోరదగదా ఇది భోగము దీని వెనకాల ముళ్ళు ఏమైనా ఉన్నాయా ముళ్ళు లేని భోగమా ముళ్ళతోటి నిండి ఉన్న భోగమా అని ఆలోచించుకోకుండా కేవలము బాహ్యమునందలి భోగము యొక్క ఆకర్షణయే ప్రధానంగా పెట్టుకుని దాని చేత ఆకర్షింపుబడిన వాళ్ళ వాళ్ళై వెళ్ళి దాన్ని పట్టుకుంటారు అలా పట్టుకోవడంలో చేపకి పట్టే గతే మనిషికి కూడా పడుతాం ఈనాడు ఆధునిక కాలంలో ఆల్కహాల్ మొదలైనటువంటి మాదక ద్రవ్యములను సేవించటం ఫ్యాషన్షన్లో ఉంది ఒకప్పుడు ఆల్కహాల్ సేవించిన వాళ్ళు భయపడిన ఆల్కహాల్ ఎక్కువ సేవిస్తే కొంచెం తప్పని అడుగులు పడినప్పుడు ఎవరకంటైనా పడితే ఉన్న పరువులు ఊడిపోతుందని భయపడి ఇప్పుడు అసలు భయపడడం మానేసి ఓపెన్ గా ఆల్కహాల్ను సేవించడం పిల్లల ముందు కూడా ఆల్కహాల్ను సేవిస్తూ ఉండడం వచ్చినటువంటి అతిథుల చేత కూడా ఆల్కహాల్ను సేవింపజేయడము ఇదంతా కూడా ఈ అవలక్షణములన్నీ కూడా అది సమాజంలో ఎక్కిచె సమాజ లక్షణములుగా తీర్చిదిద్దుకుని జనులు వాటి వెనకపడి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు దానికి అలవాటు పడిపోయి పరమ దుఃఖభాజనులు అయిపోతూ ఉంటారు ఒక కోరిక కాదండి సో సో మెనీ డిజైర్స్ సో మెనీ ఫియర్స్ సో ఎన్ని కోరికలు ఉంటాయంటే ఈ ప్రాపంచికమైనటువంటి జనులు వాళ్ళు వాళ్ళని శ్రీరామకృష్ణులు వారు ఉంటెలుతో పోల్చున్నారు ఉంటెలు ఆ అడవిలో ఆ ఆ ముళ్ళ ముళ్ళ మొక్కలు ఉంటాయి ఇంకా మొక్కలు ఉండాలి దాంట్లో మొక్కలకి తమ ఆకుల్ని రక్షించుకోవడం కోసం ముళ్ళు కూడా కలిగి ఉంటాయి ప్రకృతి సిద్ధంగా ఆకుల్ని తినాలి ముళ్ళని పరిహరించాలి ముళ్ళని పక్కన పెట్టి ఆకుల్ని తినాలి ఆకుల్ని తింటుంటే ముళ్ళు గుచ్చుకుని పెదవులకి రక్తం కాపుతుంది ఆ సహించలేనప్పుడు ఆ ఒంటలు ఏం చేస్తాయంటే కొంతసేపు ఆకుల్ని నెలి ఇంకా నొప్పి తట్టుకోలేక ఖాళీగా కూర్చుంటాయి ఇంకా నవ్వడం మానేసి కూర్చుంటాయి ఒక గంట రెండు గంటలు అయ్యేప్పటికీ ఆ రక్తం ఎడ్డ కట్టి కొంచెం నొప్పి తగ్గుతుంది మళ్లీ మొదలు పెడతాయి నవ్వలు నా ఆ కూ మొదలు పెడతాయి ఆ సంసారంలో ఉండే జనులు కూడా అనేకానేకములైన కోరికలను పెట్టుకుని ఆ కోరికల మీద పరుగులు తీస్తూ వాటికి బానిసలవి ఆ కోరికలను తీర్చుకుంటూ అదే ప్రయత్నంలో అనేకములైన దుఃఖములను అనుభవిస్తూ ఆ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు దుఃఖాన్ని గురించి కంప్లైంట్ చేస్తారు ఆ దుఃఖానుభవం ఒక కొలికొచ్చిన వెంటనే మళ్లీ వెనక్కి అవే కోరికలను అవే భోగములను వెతుక్కుంటూ ఉంటారు ఆశా పాశైర్ బాహ సో అనేకములైన కోరికలతో బంధింపబడి ఉంటారు అది అసూర సంపద యొక్క లక్షణం ఈ శ్రీరామకృష్ణుల వారు ఈ దేంతో పోల్చారంటే ఈ పాముతో పాము పెద్ద కప్పని దేకుడు కప్పో భోగు భోగు పెద్ద కప్పో ఒకటి ఆ కప్పని పట్టుకుంటుంది ఆ కప్పని నిండలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళదు పాము మెడ సన్నగా ఉంటుంది పట్టెందుకు ఉంటుంది కానీ మెడ మాత్రం సన్నగానే ఉంటుంది ఆ మెడలోంచి ఆ కంఠంలోంచి ఆ కప్ప లోపలికి వెళ్ళదు కొన్ని కప్పని బయటకు విదిలిపెట్టేస్తుందంటే అది నోట్లో ఇరుక్కుని ఉంటుంది ఆ కప్ప నోట్లో ఇరుక్కుని ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటుంది దీని కూరలు దాని శరీరంలో దిగి ఉంటాయి దాన్ని విదిలించుకోద్దాం అనుకున్నా ఒకవేళ కప్ప ఈ కప్ప మనం ఉందలేకపోతున్నాం దీన్ని బయటకు తోసేద్దాము అని అనుకున్నా బయటికి తొయ్యలేదు కొంత రక్తం అది రుచి రుచి ఉంటుంది బయటికి తొయ్యడానికి బుద్ధి కాదు కాబట్టి దాన్ని అలా తప్పకుంటుంది బయటికి బయటికి చూసే నువ్వు లేదు లోపలికి మెంగు అలాగ సతమతం ఉంటుంది ఆ పాము ఆ కప్పని పాము చాలా సతమతం ఉంటుంది మీరు పల్లెటూళ్ళలో ఒక సామెరు గమనించలేదు ఆ వాళ్ళ అనుభవం కప్పని పట్టిన క్రాస్ అయితే వాళ్ళు భయపడకూడాలి చక్కగా సావకాశంగా వెళ్లి కర్మలతో దాన్ని మోడి చంపేస్తే కష్టం ఎందుకంటే కప్పని పట్టిందంటే ఆ పాము ఇంకా కదలు లేదు అలాగే పరుగుంటుంది వీళ్ళందరూ కర్రలు తీసుకుని వెళ్ళినా కూడా అలాగే పరుగుంటుంది అని అంటే అదే పాము రా అంటాడు అని వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళే లోపల అదే కప్పని పట్టిందిరా అంటారు అయితే పర్వాలేదు అయిన దొరికేసింది ఇంకా అక్కడికి పోదు అని వెళ్ళి అవకాశంగా వెళ్ళి దాన్ని గుర్తిస్తారు లేకపోతే కప్పని పట్టని పాము మామూలు పాము అయితే వెళ్ళదు దొరకదు అది జరధర దగ్గర పాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది వీళ్ళు కర్ర ఎత్తి రూపంలోనే కానీ కప్పని పట్టిన పాము చక్కగా వీళ్ళు దాన్ని నొక్కి చది కట్టసారంలో ఉంటారు ఏదో ఒకదాన్ని పట్టుకుంటారు ఒకదాన్ని పట్టుకుంటారు మరో దాన్ని పట్టుకుంటారు మరో దాన్ని పట్టుకుంటారు ఆశా పాశ షతైర్ బ్రాహ అనేకములైనటువంటి భోగ్యములనలాగా పట్టుకుంటూ ఉంటారు కోరికలు కోటుకుని ఆ భోగ్యములను పట్టుకుంటూ ఉంటారు ఆ పట్టుకున్నది అవి దాన్ని అరిగించుకోలేదు డైజెస్ట్ చేసుకోలేరు ఆశ ఎక్కువగా ఉండడం చేత విడిచిపెట్టడో లేదు ఆ విధంగా ఆ బంధంలో చిక్కుకొని ఉంటారు సో ఈ సంసార బంధం అనేది సంసారం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నెల నెల ఆకర్షణీయంగా ఉంటుంది ఇలాంటి శ్రీరామకృష్ణుడు వారు దృష్టాంతం చెప్పేవారు చేపలకి వల వల వేస్తారు వల విదుగు కర్మలతో తయారు చేసిన వల ఆ వలని ఆ ప్రవాహానికి అర్ధంగా కట్టేసి వెళ్ళిపోతారు ఆ చేపలు అలా అలా చక్కగా అలలోకగా ఈదుకుంటూ వస్తాయి ఆ పైకి సూర్యుని యొక్క కిరణములు ఆ నీళ్లలో ఆ తరంగములలో పడి ప్రతిఫలిస్తూ చక్కటి ఒక దృశ్యము ఉంట దృశ్యము ఆ చేపలకి కనపడుతూ ఉంటుంది ఎంత బాగుందో ఈ వల కారణంగా నీరు గలగల గలగల ప్రవహిస్తూ సూర్య కారణము ఆ ధ్వని ఆ దృశ్యము అది ఉంటుందంటే ఏదో త్రీ సినిమా చూస్తున్నట్లుగా ఉంటుంది ఆ చేపలకు మహాకర్షణ తోటి మహోత్సాహంతో అలలోకగా ఈదుకుంటూ కంగారు లేకుండా మీరు ఎప్పుడైనా చేప చూసారా ఎంత సునా సున్నితంగా సునాయాసంగా ఎంత ఫ్యాషన్ గా ఈకుంటూ వెళ్తుంది అలా ఈడుకుంటూ వెళ్ళి ఆ వలల్లో చిక్కుకుంటుంది ఇంకా ఒక్కసారి వలలో చిక్కుకుందంటే ఇంకా బయటపడే ప్రసక్తే లేదు బయటికి రాలేదు ఆ వలల్లో అలా ఉంటారు వాటిలో దక్క పడ్డమే తప్ప బయటకు పనే లేదు అసలు ఆ విధంగా సంసారులు అలా చిక్కుకుంటారు బ్రహ్మచారి అమ్మాయిని చూసి ఎంత ఆకాశంగా చిక్కుకుంటారు తర్వాత వివాహం అయిన తర్వాత ఇంకొక ఆశి పెట్టుకుని చెల్లాలని చెప్పేసి సంత సంతానం అని దాంట్లో చిక్కుకుంటారు తర్వాత ఈ సంతానం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అనేకము లేదా దుఃఖాలను అనుభవిస్తూ మళ్ళీ ఆ సంతానానికి తాను పొందిన దుఃఖం వాళ్ళు పొందేకి మాత్రం తప్పించుకోవాలని మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి కంగారు పెట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి దాంట్లో చిక్కుకుంటారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగితే గ్రాండ్ చేయడం వంశాంకూరము పేర్లు ఇల్లాంటివి మంచి అందమైన పేర్లు పెట్టుకుని వంశాంకూరము మానవుడు మన ఆస్తులంతా వీడు కాపాడుతాడు అని ఇలాంటి వ్యామోహం ఇమాజినేషన్ నా పేరు ప్రతిష్ట వీడు కాపాడుతాడు పేరు ప్రతిష్టలు అనేవి నేను పోగేసిన ఆస్తి అంతా వీడు కాపాడుతాడు ఆస్తి కల్పన కదా ఆస్తి సత్యమా ఆస్తి కల్పన కాదు నేను పోగేసిన డబ్బు వీడు భద్రం చేస్తాడు అంతా కల్ప సో ఆ విధంగా ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళతోటి వాళ్ళతో కోరికలు చూపించుకుని ఆ విధంగా బంధింపబడి మనిషి ఎదుగుతూ ఉంటుంది ఆషాపాశత కామక్రోధ పరాయణ అయితే ఎన్ని కబుర్లు చెప్పిన మానవుల యొక్క లక్ష్యం ఏమిటంటే కామ అన్యంతేటి కామ ఆ భోగ్యములే వాళ్ళకి పరమ లక్ష్యము అయనము అంటే లక్ష్యం భోగ్యములే పరమ లక్ష్యం భోగ్యములే కావాలి సో ధర్మార్థ కామ అని పురుషార్థాలు మూడు పెట్టారు ఈ మూడు పురుషార్థాలలో కామ పురుషార్థము బయట ఉంటుంది అంటే కోరి భోగ్యములు బయట ఉంటాయి భోగ్యములను కోరేటువంటి మనస్సు లోపల ఉంటాయి అయితే భోగ్యములు చాలా ఖరీదవుగా ఉంటాయి తేలికగా లభించవు అది ఖరీదవుతుంది అంటే అర్థము చాలా అవసరం కామా పురుషార్థంతో పాటుగా అర్థ పురుషార్థాన్ని కూడా మీరు సేవించాల్సి వస్తుంది మీరు పెద్ద బంగళ దాంట్లో విశ మంచి ఉత్సాహంగా జీవించాలి అని మీరు నిశ్చయంగా లక్ష్యంగా పెట్టుకున్నారనుకోండి దాన్ని కామ అంటారు మరి దానికి డబ్బు అవసరం ఆ డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసి మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు ఉద్యోగంతో పాటుగా ఇంకేదో కూడా చేయాల్సి ఉంటుంది ఏదైనా లంద్ర పుచ్చుకోవడము లేకపోతే ఏదైనా బిజినెస్ సైడ్ బిజినెస్ పెట్టడమో ఏదో ఇంటికో కూడా చేయాల్సి ఈ విధంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి అయితే మరి దేహత్యాగం అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని చూసారు స్వర్గం అనేది మనుషులను చాలా గట్టిగా ఆకర్షిస్తూ ఉంటుంది స్వర్గం స్వర్గాన్ని వాడు ఎవడూ తీసు రావడం అనేది ఏదైనా ఉండదు ఇది కేవలము విశ్వాసమునకు సంబంధించిన విషయం మనుష్యులు విశ్వాసమును చాలా గట్టిగా స్వీకరిస్తారు ఆలోచించడం కంటే విశ్వసించటము మనకు తీసుకు కలిగి ఉంటారు ఆలోచించి వాడు ఏదో స్వర్గము భవిష్యత్తులో ఎక్కడో ఎక్కడో స్వర్గము అని అనుకోవడం కంటే ఇప్పుడు ఇక్కడ మనం స్వర్గాన్ని ఎలాగా సాధించుకోగలుగుతామా ఇట్ పాసిబుల్ ఇఫ్ సో హౌ అని ప్రశ్నించి ఆలోచించేటువంటి స్వభావం చాలా తక్కువ మందికి ఉంటుంది ఎవరో ఆలోచించరు అలా గతాన్ని గట్టికోలోకహ ఇతరులు వెళ్ళిన దారిలోనే మనం కూడా వెళ్ళాలని ఆలోచిస్తారు తప్ప ఎక్కడో స్క్రిప్చర్స్ లో చెప్పారు ఇది స్వర్గం ఉన్నది కాబట్టి స్వర్గం కావాలి భవిష్యత్తులో అది ఎలా లభిస్తుందంటే ఈ కర్మ ద్వారా లభిస్తుంది అంటే ఆ కర్మను అనుష్ఠించే ప్రయత్నం చేస్తారు దాని ధర్మము అని ఇప్పుడు మామూలుగా చేసే కర్మలు ఉంటాయి మీరు లోకంలో చేసే కర్మలు ఉంటాయి అన్ని టీవీల్లో అవన్నీ అవే అవే వస్తూ ఉంటాయి ఏ ఏం చూసినా అదే కర్మ వస్తుంది ఉదాహరణకి మన తిరుపతిలో ఏమో రిచువల్స్ అవుతూ ఉంటాయి ఆ రిచువల్స్ ను వాళ్ళు ఉంటారు ఆ వ్యాఖ్యానం మీరు వింటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏమని ఇదిగో ఈ వసంతోత్సవాన్ని తిలకిస్తే చూడ్డానికి తిలకించడం అని పేరు మామూలుగా చూస్తే అంటే దాంట్లో ఏమీ పెద్ద పెద్ద స్పెషల్ లేదు ఉద్యత ప్రతిదీ చూస్తున్నాం అలాగే గోడకేసి చూస్తున్నాం సినిమా చూస్తున్నాం మార్కెట్ లో జనాల్ని చూస్తున్నాం ట్రాఫిక్ చూస్తున్నాం వసంతోత్సవం చూస్తున్నాం కాబట్టి చూడల్లో స్పెషల్ లేదు తిలకించడం అంటే కొంత స్పెషల్ దర్శించడము దేవుణ్ణి చూశాను అంటాడా అంటే దేవుణ్ణి దర్శించాను అంటాడు సో అలాగే ఉండే అలా అలవాటు అనమాట ఆ వసంతోత్సవాన్ని తిలకించినట్లయితే సో వసంతోత్సవం అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు వారు అరవై మంది చేరి దేవుడి గుడ్ సమస్య సమ్ రిచువల్ దెడ్ అది మనం కూర్చుని చూడటం మనం పార్టిసిపేషన్ ఉండదు ఊరికే అలాగా క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా వసంతోత్సవాన్ని చూడటం నేను క్రికెట్ చూస్తూ ఉంటాను లేకపోతే టెన్నిస్ చూస్తూ ఉంటాను నా నాది వీళ్ళ అలవాటు వసంతోత్సవాన్ని చూడడం నాకు టెన్లీస్ చూడడం టెన్నిస్ బ్యాట్ పట్టుకోవడం నాకు చేత కాదు వసంతోత్సవంలో మంత్రం అయినట్టు తంత్రం అయినట్టు వాళ్ళకి చేత కాదు నాకు వాళ్ళకి తేడా ఏమింది తేడా ఏమి లేదు ఎనిదనో పార్టిసిపేషన్ ఇంకా అలా చూస్తూ ఆ వ్యాఖ్యాత కూడా డౌట్ వచ్చిందో ఏమో వాళ్ళు ఆ వ్యాఖ్యాత అంటాడు కదా చదువుకున్నందుకు ఆ తెలివితేటలు ప్రయోగించి వసంతోత్సవాన్ని చేస్తే స్వర్గం వస్తుందంటే విన్నవాళ్ళందరూ వేలమొహాలు వేస్తారు మొహనొహం చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాడు చేయట్లేదు కదా వసంతోత్సవం చేసి వాడు పట్టించుకొని పట్టించుకోడు ఇంక చెప్పింది ఈ చెప్పి ఇది వాళ్ళ కోసం కాదు చూసి వాళ్ళ కోసం అంచేత ఆయన తెలివితేటలతో ఏం చేస్తాడంటే వసంతోత్సవాన్ని చేస్తే స్వర్గం అని మానేసి వసంతోత్సవాన్ని తిలకిస్తే స్వర్గం వస్తుంది అంటారు వీళ్ళందరూ తలకాయలు ఎంత బాగా వ్యాఖ్యానం చేశాడరా అని ఆయన్ని ప్రశంసిస్తారు నాలాంటి ప్రతి ఒకడు ఏమండి తిలకిస్తే స్వర్గం ఎలా వస్తుంది చేస్తే రావాలి తప్ప చూస్తే ఎలా వస్తుంది నాలాంటి పెద్దవాడు ఎవడా నాలాంటి వెజిముఖం ఎవడానని అడిగేదనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రశ్న వేసిన వాడిని ఎత్తి మీద ఓ కొంత కొత్త పారేస్తారు పైగా వాడిని ఏమంటారు చూడరా వెంకటేశ్వర స్వామిని కాదనుకున్నాడు అంటారు నేను వెంకటేశ్వర స్వామిని కాదన్నానా నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నేను వెంకటేశ్వర స్వామికి భక్తుడు ఎప్పుడు కాదు నేను మీరు వేసే వేషాలు కాదనుకున్నాను తప్ప వెంకటేశ్వర స్వామిని కాదన్నానా నేను ఎప్పుడైనా మీరు వేసే వేషాలు కాదంటున్నాను మీరు చెప్పే కాకరకాయలు కా కాకరకాయలు కాదేమో అంటున్నాను అంతేకాని వెంకటేశ్వర స్వామిని నేను కానీ వాళ్ళు ఏమంటారు వీడు వెంకటేశ్వర స్వామిని కాదంటున్నాడు అని తోసేస్తారు మానవులు అలా కాబట్టి స్వర్గము కోసం అంటే ధర్మార్థ కాదు వీటి కోసమే వీళ్ళు పరితపిస్తూ ఉంటారు దాంట్లో ధర్మాన్ని కూడా తీసేస్తే ఇంకేం మిగిలింది అర్థకామాలు మిగిలి అర్థకామములే ప్రధాన లక్ష్యము వీడు మహాబుద్ధిమం మహాబుద్ధిమంతుడైతే ధర్మం దాకా వస్తాడు ధర్మం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ధర్మం చేస్తే స్వర్గానికి వెళ్ళడం దాన్ని ధర్మము అంటారు అంతవరకు వస్తారు అంతే తప్ప అసలు కామనల నుండి విముక్తి ప్రీడం ఫ్రం డిజైర్ అనే ఆలోచన కూడా చెయ్యొచ్చు ఆ కామ పరాయణుడుగానే ఉండిపోతాడు దీంట్లో ఏమవుతుందంటే మనిషి కామపరాయణుడుగా ఉన్నప్పుడు అంటే భోగములే లక్ష్యము అన్నట్టుగా ఎప్పుడైతే మనిషి ఉండిపోతాడో ఈ భోగములు అవి అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి ఎప్పుడైతే గులాబీ పువ్వులని నాకు చాలా ప్రీతి అని ఆ గులాబీ పువ్వులతోటి వీడు ఆడుకుంటున్నాడు అనుకోండి చక్కన ముళ్ళు ఒకటి కుచ్చుకో గులాబీ పువ్వుల్లో వ్యాస్ ఒక కుంకుండా ఒక పురుగు ఒక కుంకుం అది వీడి కుప్పుడు అలాంటిది ఏదో అవుతుంది అయినప్పుడు వీడి కోపం వచ్చేస్తుంది ఏమిటో ఈ ముళ్ళు గులాబీ పువ్వులు ముళ్ళు తీసి సప్లై చేయాలని తెలిసి డబ్బులు గుచ్చుకుంటారని వాళ్ళ మీద ఈ పురుగు మీద కోపం వచ్చి ఒక అక్క కట్ట ఏదో పుచ్చుకుని ఒక అక్క పుచ్చుకుని దాన్ని నెక్స్ట్ మీద ముట్టి దాన్ని ప్రాణం తీసేస్తాడు ఇంకా మళ్ళీ దగ్గరికి రాస్తున్నారు ఇలాంటివేమో చేస్తాడు క్రోధపరాయణ మానవులు ఆ విధంగా చాలా ద్వేషబుద్ధితోటి ఉంటారు సో క్రోధము అంటే చాలా బ్రోటల్ గా చాలా కర్కశమైనటువంటి స్వభావాన్ని కలిగి ఆ కర్కశ స్వభావంతో చెట్టు జామాలను వినాశం చేయటము ఇతర వ్యక్తులపై కర్క కర్కసత్వాన్ని ప్రదర్శించటము ఇతరులకు హానిని చేయడము తర్వాత ఇంట్లో వాళ్ళ మీద క్రోధాన్ని ప్రదర్శించడము ఇంట్లో వాళ్ళని ద్వేషించడము సో ఈ విధంగా తర్వాత ఎంటైర్లీ సెల్ఫిష్ అంత స్వార్థం గూడు కట్టిన స్వార్థము వలే మనుషులు జీవిస్తూ ఉంటారు ఇదంతా కూడా అసూర లక్షణము ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే మనిషి లోపల మార్పు రావడం కోసం ఈ శక్తి అంటారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనిషి బయట మార్పు అనేది అనక్కర్లా బయట చాలా మార్పు వచ్చేసి చెప్పిన కదా ఇప్పుడు ఒకప్పుడు కొండ గుహంలో బతులుతో పశువు చర్మాన్ని చంపిన పశువు యొక్క చర్మాన్ని ఒకప్పుడు రక్త మూడుకున్న చర్మాన్ని కూడా ధరించి ఉన్న మనిషి భాష ఎరగ భాష కూడా లేకుండా సంజ్ఞలతో బతుకుతో ఉండేటువంటి భాషల్ని కనిపెట్టాడు ప్రయాణ సాధనాలను కనిపెట్టాడు ఆఖరికి రాకెట్లను కూడా కనుక్కొని చంద్రమండలానికే వెళ్ళొచ్చాడు మార్స్ట్కి వెళ్లాలని కలగబడుతున్నాడు మనుషులు ఆ బాహ్యంగా చాలా గొప్ప మార్పు తీసుకురాగలిగినాడు గొప్ప వికాసము వచ్చింది అనే అంతరంలో ఏ వికాసము లేకుండా కామక్రోధ ఉండిపోయినాడు మనుషులు అయితే దీంట్లో ఇంకొక విషయం చెప్పక తప్పదు ఏం చేస్తారంటే ఈ కామక్రోధములను జన్మలలో కోసం మనం జనులందరినీ ఆర్గనైజ్ చేయాలి అని ఆర్గనైజ్ చేసి ప్రయత్నం చేస్తారు ఆ విధంగా జనులందరినీ పోగేసి వాళ్ళని ఒక గ్రూప్ కింద తయారు చేసి ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టి దానికి ఒక రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక డ్రెస్ కోడ్ పెట్టి దానికి ఒక బొట్టు జుట్టు ఇలాంటి కోడ్లన్నీ పెట్టి దానికి ఒక గురువుని తయారు చేసి ఆ గురువు వీళ్ళందరూ సుష్వులుగా ఉండి ఆ విధంగా మార్పు మీరు అనుకోద్ది ఆ విధంగా మార్పు మనిషిలో మార్పు వచ్చేటువంటి పద్ధతి అది కాదు ఇవన్నీ కూడా మరి విచారణ చేస్తే చాలా చిత్రంగా ఉంటాయి మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే మేము గురువులము సమాజాన్ని కూడా మేము వ్యవస్థితము చేసి ఆర్గనైజ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొస్తాము అని మొదలు అది కరెక్ట్ కాదు అలా వర్క్అవుట్ మార్పు మనిషిలో రావాలి తప్ప సమాజంలో రాదు మనిషి మార్పు ప్రతి మనిషిలోనూ రావాలి ధర్మోరక్షతి రక్షిత అని ఉండే వాక్యం దాన్ని జనులు ఎంత మిస్లీడింగ్ గా వ్యాఖ్యానం చేయాలో అంత మిస్లీడింగ్నూ వ్యాఖ్యానం చేస్తారు ధర్మమును మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది అక్కడ అది మనిషిని ఉద్దేశించి చెప్పినటువంటి బోధ అని ఇంట్లో మహాభారతంలో వచ్చింది మహాభారతం దాని ఆది జం ధర్మో రక్షతే రక్షిత మనిషికి బోధ వరే మానవుడా నువ్వు ధర్మాన్ని కాపాడు అది నిన్ను కాపాడుతుంది అని మనిషిని ఉద్దేశించి చెప్పారు తప్ప మీరందరూ ఒక సొసైటీగా ఏర్పడి ధర్మాన్ని రక్షించండినో లేకపోతే ఒక గ్రూప్ ధర్మాన్ని రక్షించండినో చెప్పలేదు అలాగా గ్రూపుగా ఏర్పడితే ధర్మరక్షణ అవరు కామక్రోధాలే కొనసాగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు జనులందరినీ కమ్యూనిజం పేరుతోటి మీరు ఆర్గనైజ్ చేశారనుకోండి అప్పుడు కమ్యూనిస్ట్ కామక్రోధాలు ఉంటాయి క్యాపిటలిజం పేరుతో ఆర్గనైజ్ చేశారనుకోండి క్యాపిటలిస్ట్ కామక్రోధాలు అదే భారతదేశంలో అయితే జనులందరినీ వైష్ణవం పేరుతో ఆర్గనైజ్ చేశారనుకోండి వైష్ణవ కామక్రోధాలు శైవం పేరుతో ఆర్గనైజ్ చేశారనుకోండి శైవ కామక్రోధాలు ఉంటాయి మీరు చేయాల్సింది జనాన్ని ఆర్గనైజ్ చేయడం కాదు మీరు చేయాల్సింది ఏంటంటే మీ హృదయంలో మీరు దర్శించి మీ లోపల మార్పును మీరు తీసుకురావాల్సి ఉంటుంది బట్ ఇంటీరియర్ లో మార్పు రావాల్సింది మానవుడు ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంటీరియర్ లో మార్పు రాలేదు అలాగే ఉండిపోయినారు కామక్రోధాలతోకే ఉండిపోయినారు వచ్చింది మార్పు కాబట్టి బాక్యంలో ఇంకా కొంత మార్పు తీసుకురావాలి అన్నది అనవసరం గోడకి నామాలు పెట్టేశారనుకోండి మనం గోడకి రంగు వేసి నామాలు పెట్టేశారు అనుకోండి అది అలాంటి మార్పు అక్కర్లా మీరు నామం పెట్టుకుంటే మీరు తప్ప గోడ వచ్చి తిరిగి నామాలు పెట్టకర్లా మీరు పెట్టుకున్న నామం ఏదో మనస్సుకి నామం పెట్టాలి తప్ప ముఖానికి నామం పెడితే సో కపడా రంగాయ మన్ మహి రంగాయా అని ఏదో సామెత ఒక కబీర్ దాంకా వస్త్రాలకి రంగు వేసేదే తప్ప మనస్సుకి భక్తి అనే రన్ను వేయలేకపోయాడని కాబట్టి వాక్యంలో మార్పు కాదు ఆంతరంలో మార్పు రావాల్సి ఉంటుంది ఆంతరంలో కామక్రోధములను తీసివేయగా సో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది అయితే అశురులు ఆ కామక్రోధములనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు బతికేస్తూ ఉంటారు సో సిహంటే కామభోగా అన్యాయమైన అర్థసంచయా నేను ఈ మాట చాలా సార్లు చెప్తూ ఉంటాను భోగములు అనేది చవగా ఉండవు ఖరీదవుతాయి రోగములు చవగగా ఉండవు చాలా ఖరీదుగా ఉంటాయి అర్థం బాగా డబ్బు కావాలి కొద్ది డబ్బు సరిపడదు చాలా డబ్బు కావాలి ఇప్పుడు మీరు బంగాళాలో నివాసం ఉండాలి రెండు మూడు కార్లు ఉండాలి వాటికి డ్రైవర్లు ఉండాలి ఇల్లుంటే మీ పనులు చూసి పెట్టేందుకు సెక్రటరీ ఉండాలి అందరినీ డ్రైవర్లను మీరే పిలుచుకోవడం మీకు ఎట్లా కుదురుతుంది సెక్రటరీ ఉండాలి అని ఈ విధంగా మీరు పెట్టాను అనుకోండి ఎంత డబ్బు అవసరం ఉంటుంది నెలభై పార్టీల జీతం వస్తే సరిపడుతుందా సరిపడదు నలభై ఐదు లక్షలు వచ్చినా కూడా సరిపడదు బాగా ఎక్కువ డబ్బు కావాల్సి ఉంటుంది అర్థము సరిపడదు అర్థసంచ బాగా డబ్బును బోగేయాల్సి ఉంటుంది బాగా డబ్బులు పోగేసినప్పుడు మాత్రమే మీరు ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించడం స్త్రీలైతే ఖరీదైన ఆభరణాలను పెట్టుకోవడం ఈ మధ్యకాలంలో పురుషులు కూడా ప్రశ్నించున్నారు ఖరీదైన ఆభరణాలు పురుషులు కూడా ప్రశ్నించినారు చేతికి ఐదు వేళ్లుంటే నాలుగు వేళ్లకు ఉగ్రాలు పెట్టేస్తున్నారు ఒక రెండు చేతుల నుంచి పెట్టేస్తున్నారు రెండు రెండు చేతుల నుంచి పెట్టేస్తున్నాం సాములుగా పూర్వం స్వామితో ఉండేది అతను చేతికి నాలుగు ఉందర నాలుగు వేళ్లకి ఉంగరాలు ఉన్నాయి అని అయ్యివారు పల్లెటూరులో ఇప్పుడు నాలుగు వేళ్లు పోయి ఐదు వేళ్లు రెండు చేతులు రెండు ఐదు పది ఉంగరాలు పెట్టేస్తున్నాడు ఒక గన్ మ్యాన్ గన్ ప్రేమిస్తున్నాడు శత్రువు వెయిట్ చేస్తున్నాడు గన్లో ఆరు బుల్లెట్స్ ఉంటాడు శత్రువు అంటాడు ఐ కౌంటెడ్ ది బుల్లెట్స్ యూ హు హైవ్ సిక్స్ బుల్లెట్స్ అని అంటాడు అంటే వాడి అభిప్రాయం ఏది ఇంక ఇప్పుడు నీ పని అయిపోయింది ఇప్పుడు నేను మొదలు పెడతాను అని వాడు అయిపో అంటే వీళ్ళు అంటాడు కౌంటెడ్ సిక్స్ బులెట్స్ ఐఎమ్ కౌంటింగ్ టూ గన్స్ ఇంకో గన్ చేస్తాడు సో ఆ విధంగా ఒక చేతికి వేళ్ళకి నాలుగు వేళ్ళని లెక్క ఒక చేతి లెక్క పెడుతున్నావు నేను రెండు చేతులు చూసుకో అని రెండు నాలుగు ఎనిమిది ఉంగరాలు పెట్టేసుకోవడం అది కూడా పోతే రెండు ఐదులు పది ఉంగరాలు అలా తయారై సో ఉంగరాలు పెట్టేసుకోవాల్సి ఉంటే డబ్బు కావాలి ఉంగరానికి స్టోన్ ఉండాలి ఉంటే ఉంగరం ఉంటే సరిపడదు స్టోన్ ఉండాలి స్టోన్ ఖరీదైన స్టోన్ జమ్ స్టోన్ మామూలు స్టోన్ కాదు జమ్ స్టోన్ తొమ్మిది జమ్ స్టోన్స్ ఉండాలి అంటే ఎంత ఖరీదు సో ఇలాంటి వేషాలు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉంటారు చాలా డబ్బు కావాలి అర్థ సంశయా చాలా డబ్బు కావాలి ఇప్పుడు బర్త్ డేకి మీరు పత్తిని భార్యకు మీరు నెక్లెస్ ఇవ్వాలనుకోండి ఈ నెక్లెస్లు అమ్ముతారు మళ్ళీ జ్యూలర్స్ లక్ష పది పదలు లక్షలు అలాంటి నెక్లెస్లు అమ్ముతారు వాడు ఏమంటున్నాడంటే నువ్వు నీ భార్యకి ఈ రెండు లక్షలు ఖరీదైన నెక్లెస్ ఇవ్వకపోతే ఆమె నువ్వు బర్త్ డే నాడు అన్యాయం చేసిన వాడు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ నేను చూశాను అంటే వాడు నేర్చుకుని పెడుతున్నాడు అదే మీరు ఇలాంటి ఇలాంటి బర్త్ డేకి చూసినవి ప్రిజల్ట్ ఇవ్వాలి ఈ రకంగా జీవితము చాలా ఖరీదైన జీవితం అయిపోతుంది దాని ఖరీదైన జీవితము అంటారు సో జీవిలో హై మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్ హై మెయింటెనెన్స్ ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటానికి చాలా ఖరీదవుతుంది అప్పుడు మీరు కొద్దిపాటు డబ్బు సరిపడదు చాలా ఎక్కువ డబ్బు సంపాదించాల్సి కొద్ది డబ్బుని న్యాయంగా సంపాదించగలుగుతారు అన్యాయంగా కొద్ది డబ్బు న్యాయంగా లభిస్తుంది అన్యాయం పెట్టే కానీ ఎక్కువ డబ్బు రాదు కాబట్టి కామభోగా ఈ భోగ్యములైన విషయములను ఇంద్రియ సుఖములను అనుభవించట అర్థము అధికంగా ధనము అధికంగా ప్రోగు చేయటంతో అన్యాయ మార్గంలో వీళ్ళు అడుగులు వేస్తారు అన్యాయ మార్గం అంటే అనేక రకాలు ఉంటుంది లం ఒకటి మనం సమాజంలో బాగా అలవాటైన అన్యాయం ఇప్పటికీ ఉంది లంచం నరేంద్ర మోడీ గారు ఓ వైపు నుంచి లంచు వస్తున్నారు ఆ లంచాలు అయినా ఇప్పటికీ లంచం ఈ మధ్యన ఆ బెంగాల్లో ఎంపీలు ఆ లంచం తీసుకుంటూ ఒక్కొక్కరు ఇంత కష్ట లంచం తీసుకుంటూ టీవీల్లో ఆ బొమ్మలు వచ్చాయి వీడియోలు ఎవరో వీడియోలు తీసి ప్రచారం చేశారు అది వచ్చాయి లంచాలు లంచాలే లంచాలు లంచాలు తీసేసుకుంటాయి సో చాలా చిత్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక మినిస్టర్ ఉన్నాడు అంటే కొడుకులు కుటుంబులు కోనరులు మామంతులు వీళ్ళందరికీ తది పెద్ద ప్రోపక్తి భాయీ భతిద్యవార్థను ఏదో అంటారు వీళ్ళందరికీ ప్రోపక్తి అంటే ఎక్కడి నుంచి వచ్చే లంచాలు అంటే ఆ కంపెనీకి ఏదో వీళ్ళు పని చేసి పెట్టుకొని వాళ్ళ కంపెనీ వాడు సమ్మ ప్రాపర్టీని బాగుపడ్డుకి ఏర్పాటు చేస్తారు ఆ రకంగా ఇండైరెక్ట్ లంశాలు డైరెక్ట్ గా రూపాయి చట్టం లెక్క పెట్టి ఇవ్వడం కాదు ఇండైరెక్ట్ సో రకంగా అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తూ ఈ శ్లోకానికి దృష్టాంతం కావాలంటే మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లా మన చుట్టూ ఉండే చూసినట్లయితే అదే దృష్టాంతంగా పనికి ఒక నరేంద్ర మోడీ గారు ఈ బొరువు అంతా వ్యక్తులు వేసుకుని మోసుకుంటున్నారు వీళ్ళందరినీ బాగు చేసి దేశాన్ని కరప్షన్ అనేది లేకపోతే చెయ్యాలి అని ఆయన వ్యక్తిగా దాన్ని వెంట ఈ మధ్యన యాంటీ కరప్షన్ మూవ్మెంట్ రైల్వేస్ లో కరప్షన్ ఎక్కువగా ఉందని దాన్ని ఏ విధంగా దాన్ని కట్ చేయాలని ఈ మధ్యన పెద్ద మీటింగ్ పెట్టి చాలా హయాలు చేసినట్టుగా అలాగే మిగతా మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా కరప్షన్ ఎక్కడ ఉంటాయి అక్కడ కరప్షన్ బాగా తగ్గింది ఈ మధ్యన కరప్షన్ అని ఈ కరప్షన్ పరిశీలించే సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళు వాళ్ళు నిర్ధారణ చేశారు ఈ మధ్యన కరప్షన్ భారతదేశంలో తగ్గింది